ఆ విధంగా ఆత్మ అకర్త ఆత్మకంటే భిన్నమైన అనాత్మ వర్గం ఎంతైతే ఉన్నదో అదే అహంకారంతో మొదలుపెట్టి బుద్ధి మనస్సు ఇంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు దేహము మనం పూజా ద్రవ్యములు పరికరములు ఇవన్నీ కలిస్తే అవన్నీ అనాత్మే అటువంటి అన్యమే కర్త ఇక ఫలం దగ్గరికి వస్తే ఈ అంటే నేను కర్తను కాను ఇంకా ఫలం ఉన్నది ఈ ఫలం పోని నేను కర్తను కానిపోతే కాకపోయినా ఫలం నాకు వస్తున్నా అది ఫల ఫలం కూడా నాకు కాదు ఈశ్వరార్పణ వస్తు సో తదర్పితాన్ని తత్ అర్పితా నేను కర్తను కాను అని తెలుసుకుంటూ క్రియమే నడవనివ్వాలి అయితే మానేయొచ్చు కదా మానేస్తే ఖర్త మానేసిన వాడు కర్త అవుతాడు చేసినవాడు ఎలా కర్త నేను చేస్తున్నానని చేసినవాడు కర్తే నేను చెయ్యను మానేసిన వాడు కర్తే అంచేతనే దానంతటది జారిపోతే మీ ఎందుకు కర్తృత్వం ఉండదు మీరు పని కట్టుకుని మానేస్తే వాడు కర్త అవుతారు కాబట్టి నడిచేది నడవని వాళ్ళు నడుస్తున్నదాన్ని మీరు పని కట్టుకుని ఆపాల్సిందే లేదు దానంతటది ఆగిపోతే ఏం పర్వాలేదు మీ ప్రమేయం లేకుండా దానంతటది ఆగిపోయింది అనుకోండి పర్వాలేదు ఉదాహరణకి నేను తిథి లెక్కబెట్టేవాడు ప్రతిరోజు తిథి తెలుస్తూ ఉండేది నాకు ఇవాళ కోసం ఏకాదశి నిర్దశమి రేపు ద్వాదశి ప్రతిరోజు తెలుస్తూ ఉంది ప్రతిరోజు తిథి తెలిసింది ఎప్పుడు జారిపోయిందో నాకే గుర్తు లేదు నేను ఒక రోజు పొద్దున్న ఇంక ఈవేళ నుంచి నేను లెక్క పెట్టాను అని నేనేం ఎప్పుడు జారిపోయిందో జారిపోయింది ఇంకిప్పుడు నాకు తిథి మీరు అడిగితే నేను వేలముఖం వేస్తాను అయ్యో ఇంత పెద్ద స్వామి నీకు తిథేనా తెలియదా మీరు అనుకున్నా కూడా ఆశయం అలాగే దిక్కు ఎప్పుడు జారిపోయిందో జారిపోయిందంటే అది అలా జారిపోతే పర్వాలేదు కానీ మీరు పని కట్టుకుని వదిలిపెట్టకూడదు అది కర్తృత్వ విషయం ఇక తదర్పిత అని చేసిన ప్రతి ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి తప్ప నా చేయకూడదు కాబట్టి ఆ కర్మల్ని చేసు కురంతి అలా చేస్తున్నారు వీళ్ళు ధన్యులు చేస్తే ఏమవుతుంది కర్మ పరిపాక ఫలాన్ని తదర్పితాన్ని కృత్వా కుంతు ఆ కర్మ పరిపక్వమైనప్పుడు దొరికే ఫలం ఏదైతే ఉంటుందో అది ఆ ఈశ్వరుకు సమర్పించేసి అయ్యా ఈ కర్మ ఇప్పుడు అయింది దీని ఫలం ఇది కర్మ పరిపక్వమై ఫలం వస్తుంది ఆ ఫలం నాకు కావాలని నేను కోరట్లేదు భోక్తారం యజ్ఞ తపస్ తపస్సుకి భోక్తము యజ్ఞానికి భోక్తము నీవే కాబట్టి ఫలాన్ని నీకు సమర్పించేస్తున్నాను అని ఫలమును ఈశ్వర ఈశ్వరునికి సమర్పించేసి వై సన్యస్య కర్మాని అంటే అర్థం అదే అక్కడ సన్యాసము అంటే కర్మఫల సన్యాసమే సన్యాసము ఆ గీత పన్నెండో అధ్యాయంలో చెప్పినట్టుగా కర్మఫలాన్ని ఈశ్వరునికి సమర్పించి కుర్వంతి కర్మల్ని చేస్తూ ఉంటారు ఇలా ఎవరు చేస్తారో వారే ధన్యులు చూడండి మొత్తం భగవద్గీతలో ఉండే కర్మయోగం భక్త లక్షణాలు ఎన్ని ఒక శ్లోకంలో పెట్టారు కళా అద్భుతమైన శ్లోక త్యమాహమితి బంధకరే పదే డే మావమానసదృశా సమదర్శిన కర్తారమణ్యమవగమ్యదర్పి అది అన్యం కర్తారం అవగమ్య నేను పదమూడో అధ్యాయంలో వెతికి పట్టుకోండి ఆ శ్లోకాన్ని వెతికి పట్టుకుని అక్కడ భాష్యం మన తెలుగు అనువాదం అన్నీ ఉన్నాయి మీరేం కష్టపడిపోక్కర్లేదు అంతా తయారై ఉంది కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేసి ఆ పాయింట్ తెలుసుకోగలుగుతారు ఇంకా కర్మ పరిపాక ఫలాన్ని తదర్పితాన్ని అన్నది మనం తెలుసుకొని ఉంటుంది ఫలం చెక్వ ఫల కర్మ పరిపాక ఫలము అన్నా కర్మఫలము ఒకటే కర్మ పరిపక్వమై వచ్చే ఫలము అంటే ఏమైందండి అది కర్మఫలమే కుంతి కర్మ పరిపాక ఫలాన్ని ధన్యా అది చెప్పేసాగా నిన్న పాఠంలో చెప్పాను నిన్న పాఠంలో చెప్పాను అదే నిన్న మొన్న నిన్న కదా అది నిన్న ఫినిష్ చేశాను అది మళ్ళీ అదే చెప్పాను అనుకోండి ఇంకా ముందుకు వెళ్ళదు శ్లోకం అందుకరించి దాన్ని ముట్టుకోలేదు మేడం ఎందుకంటే దాంతో చెప్పి చాలా ఉంటుంది అంత కొంత చెప్పాను ఏం చెప్పానో చెప్పాను చక్వే ఇంకా మళ్ళీ వస్తుంది చెక్వ ఏమి చింతజేయాల్సిందేమో లేదు చక్వేషణాత్రయం అవేక్షిత మోక్ష మార్గా భైక్ష్యామ పరికల్పితేహయాత్ర జ్యోతిష్పరాత్ పరతరం పరమాత్మస్యాజారహసి హృద్యవలయంతి జా హే ట్వైస్ బోర్న్ ఈ ట్వైస్ బోర్న్ అన్నది హిందూ ధర్మంలో ఎంత బలంగా ఉందో క్రిస్టియానిటీలో ఇంకా బలంగా ఉంది అక్కడ ఇంకా బలం ట్వైస్ బోర్న్ సో క్రిస్టియానిటీలో ఎలా ఉంటుందంటే వాడు వల్లిగా జీవించేస్తూ ఉంటాడు సడన్లీ హీ డిస్కవర్స్ దట్ గాడ్ క్రైస్ట్ అని డిస్కవర్ చేసుకుంటాడు చేసుకుని మాస్కి వెళ్తూ ఉండడం సండే మాస్కి వెళ్ళడము Taravata, some charity, what am I, you'll have to learn more about it. That is called twice born, baptism, that is called twice born, baptism, that is twice born, you are reborn, these are expressions of life, I have to say all the expressions, I have to say all the expressions of life, I have to say all the expressions of life, so Madhu, he rediscovers the meaning of his life, that is called a second birth, You rediscover the meaning of life. That is the second birth. So, prati vaadi jīvitan lalun second birth undalai. Taravata avekshita moksham ar gaha hanantara. Ipidu student in mana allah unta wa unta hai, Ipidu high school lo jāyena ina puru vaadi ka avekshanam ea unledo. Ia high school paasai poin ea intermedia paasai poin ea ala ea unledo, vada atala hara villlo unta do. Kani vaadi paduluga, ఈ తల్లిదండ్రులు అవేక్షణం చేస్తూ ఉంటారు అలా దుర్భిణి వేసి చూస్తూ ఉంటారు వీడు వీ కుర్రాడు వీడు సెయింట్ యాన్స్లో వేసే వీడు ఇంకా కేజీ వన్ కేజీ వన్ వన్ కేజీ బరువే ఉంటాడు కూడా వాడు అదే పూజ్య సౌ ఎక్స్ప్రెషన్ అది సో వీళ్ళు అవేక్షణం చేస్తూ ఉంటారు దుర్భిణి వేసి చూస్తూ ఉంటారు సెయింట్ యాన్స్లో చాలా బాగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఆ తర్వాత వీడు వేసి టెన్త్ క్లాస్లో ర్యాంకులో పడిపోతాడు ఎందుకంటే ఇంగ్లీష్ బాగా వస్తుందిగా మా మా అమ్మంటూ ఉంటాడు కదా ఇంకా అభ్యంతరం టెన్త్ క్లాస్లో ర్యాంకింగ్ వచ్చేస్తుంది తర్వాత ఇంటర్మీడియట్ లైలాలోనో దీంట్లోనో జాయిన్ అయిపోతాడు తర్వాత ఇంజనీర్ అయిపోయి ఎంఎస్ అయిపోయి అందరికీ వెళ్ళిపోతాడు అవేక్షణ దట్ ఈస్ కాల్ అవేక్షిత వాడు మొదలు పెడతాడు వీడి వాడి తరఫు తల్లిదండ్రులు సరే వాడు మొదలు పెడతాడు నేను ఎంత చేస్తానో చేస్తాను అవేక్షణం చేస్తూ ఉంటాడు ఏమండి తర్వాత డిగ్రీ సంపాదించేదో ఉద్యోగంలో చేస్తాడు నేను ఈ నెలకింత వస్తుంది నాకు ప్రమోషన్ ఇప్పుడు వస్తుంది అని ఇంకా అవే అదే విధంగా ఈ లోపల అమ్మాయిని పెళ్ళాడు పెళ్ళి ఆ అమ్మాయితోటి కరెస్పాండెన్స్తోడు వాళ్ళంతరూ వాళ్ళే చూసుకుంటాను ఈ మధ్యకాలంలో పూర్వం ఏదో పెద్దలు ఏర్పాటు చేసేవాడు ఆ అమ్మాయి ఫోటో చూడడం ఏ నడుస్తుంది వాడు అప్పుడే అవేక్షణం చేస్తూ ఉంటాడు పెళ్ళి అవుతుంది ఇచ్చేస్తాను తర్వాత హనీమూన్ అనేవేక్షణం చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి అవేక్షణం చేస్తూ ఉంటాడు ఈ రకంగా మనిషి ఎప్పుడూ ఆ భవిష్యత్తులో జీవితాన్ని గురించి కలను కంటూనే ఉంటాడు ఈ లుక్స్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ ఇహలోకం ఏమిటి వాడు చేసే అవేక్షణంలో టాపిక్స్ ఏముంటాయి రెండే ఉంటాయి అర్థము కామలు రెండే ఉంటాయి అర్థకామాల యొక్క అవేక్షణం చేస్తూ ఉంటాడు అడిగే పురుషార్థంలో ఉంటాడు తప్పేం కాదు డబ్బు సంపాదించుకోవాలని యంగ్ పీపుల్ అనుకోవద్దు జీతం వచ్చినప్పుడు అడుగుతారు నేను పదివేలు ఇస్తాను అంటాడు అనుకోండి కాదండి ఐ నీడ్ టు గెట్ అన్ అట్లీస్ట్ అనదర్ ఫైవ్ థౌసండ్ అని వీడు అడగడం తప్పు కాదు ఎందుకంటే వాడు అవేక్షణం చేసుకుంటాడు పదివేలు నాకు సరపడదు ఇంటి అది అవేక్షణం చేసుకుంటాడు నాకు ప్రమోషన్ మీరు ఎప్పుడు ఇస్తారని అడుగుతాడు కూడా తప్పే ఉంది ఇంక్రిమెంట్ కొంచెం ఎక్కువ ఇవ్వండి అని కోరతాడు తప్పేం లేదు అవేక్షణం చేసుకుంటాడు అర్థాన్ని గురించి అవేక్షణ ఉంటుంది ఆ వయస్సు యొక్క సందర్భం ఉంటుంది అలాగే కామ అంటే భోగాలు భార్యతో కలిసి భోగాలను అనుభవించడం సంతానాన్ని పొందటం ఇదంతా అవేక్షణం ఉంటుంది కొంత వయస్సు వచ్చే ఇది దెర్ ఇస్ ద ప్లేస్ ఫర్ ఇట్ ప్రతిది కరెక్ట్ తప్పేం కాదు పురుషార్థములు కదా అర్థకామములు పురుషార్థములు వాటికే అతుక్కుపోయి బతుకంతా వాటితో గడిపిస్తే తప్పు అవుతుంది తప్ప ఒక టైంలో అవి ఉండడం తప్పు కాదు తర్వాత ధర్మము కొంత లైఫ్లో కొంత ముందుకు వెళ్ళేది పిల్లలు ఏదో వచ్చి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు వీడు క్రమంగా అంతవరకు వీడు ఊటి డార్జిలింగ్ గుల్ గుల్మార్గ్ ఇలాంటివి ఇప్పుడు కాశీ తిరుపతి తిరుపతి అందరికీ లోకువా ఎవాడికి తిరుపతి లోకువా ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ తిరుపతి అంటే ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ అలా వెళ్ళిపోవడం బస్సు ఎక్కేసి పైకి వెళ్ళిపోయి దేవుని దర్శించేసి లడ్డు గుచ్చేసుకుంటే అయిపోయింది మనం స్పిరిచువాలిటీ ఫినిష్ వచ్చేసి It illustrates spirituality. And that these people promote it. Because it is all for commercial reasons they promote. So much commerce is around it. If it is instant spirituality like that, Parivyala-bundu-joholki jeta-lāhi-pata. Prabhupāda devādāya shākhavālēm varu. I hundilā jeta-lāhi, hundilis tīsēsthārol. Hundilāk vālā taggite, vālā chattambrakārhu, జీతాలు మీరు తగ్గించుకోవడమే వాళ్ళు గవర్నమెంట్ ట్రెషరీ నుంచి తీసుకొచ్చి ఇవ్వరు కనీసం ట్రెషరీకే తప్ప ట్రెషరీ నుంచి ఇక్కడికి పైస రాదు కాబట్టి ఈ ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ లేకపోతే ఈ ఉద్యోగాలన్నీ మొన్న నాకు చెప్పారు తిరుపతి ప్రెస్లో వెంకటేశ్వరరావు ప్రెస్ ఉంటుంది తిరుపతి దేవస్థానం ప్రెస్ టీటీడీ ప్రెస్ మూడు మంది ఉద్యోగులు ఉంటారు అప్పుడు నేను అడిగాను ఏమంటే పలానా సంవత్సరం నా భగవతం పుస్తకం వేశారు వీళ్ళు ఇంకా ఎన్ని పుస్తకాలు వేశారు అడిగితే ఇంకే పుస్తకాలు వేయాలి అక్కడే వేశారు మూడు వందల మంది కూర్చుని ఆ వెంకటేశ్వర స్వామి సొమ్ము భుజిస్తూ కూర్చున్నారు ఆ ఒక్క పుస్తకం వేశారు అది వేయడమే గగనం అదితో పుష్కరాలనో ఇదనో అదనో కృషి చేస్తే అంటే ఒక్క పుస్తకం లేకపోయినా ఆయన పర్వాలేదు ఏం పర్వాలండి దేవుడికి వెళ్ళలేదు ఎవడో అడగడు ముందు ఒకవేళ అడిగితే దానికి ఏదో కారణం చెప్తాడు ఆయన పంపించలేదు అంటాడు వాడు పంపిస్తా ఉన్నాడు రచయిత పంపించకపోతే మేమే వేస్తాం అంటాడు ఇంకోసారి అడిగితే డౌన్ డౌన్ ఉంటాడు వాడు చుట్టూ పది మంది చేయాలి మూడు మంది ఉన్నది దానికే కాబట్టి ఈ ఇన్స్టెంట్ స్పిరిచువాలిటీ దిస్ ఈజ్ ఆల్ కామర్స్ బట్ ద పాయింట్ ఈజ్ వీటి జీవితంలో ధర్మము అనేది ఒకటి ప్రవేశిస్తుంది అవేక్షిక నేను కొంచెం పుణ్యం చేసుకోవాలి పుణ్యం చేసుకుంటే భవిష్యత్తులో నాకు దేవుడు కలిసి వస్తాడు నా కోరికలు తీరతాయి ధర్మము తర్వాత ఇంకా మరీ పెద్ద వయసు వచ్చేవారు ఈ స్వర్గం దిస్ ఈజ్ దేట్ వెరీ మచ్ మీరందరూ మోక్ష మార్గాన్ని బాగా అధ్యయనం చేస్తున్నారు కాబట్టి మీకు అనుభవంలో ఉండలేదు కానీ మీరు చూడొచ్చు లోకంలో మామూలుగా రిటైర్ పల్లెటూళ్ళలో కానీ లేకపోతే ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వాళ్ళు రిటైర్ అయ్యాక వాళ్ళ కోరిక ఏమిటంటే రిటైర్ అవ్వాలి ముందు రిటైర్ అయ్యేదాకా ఈ ధర్మం అర్థకామాలే ముందు రిటైర్ అవ్వాలి రిటైర్ అయిన తర్వాత డబ్బులన్నీ వచ్చేస్తాయి ఆ పెన్షన్లు అన్నీ పూర్తయ్యేదాకా కూడా మళ్ళీ ధర్మం అనే మాట ఆ పెన్షన్స్ అన్నీ ఫిక్స్ అయిపోయి మన డబ్బు మనకు వచ్చి లేదు బ్యాంకులో పడిపోతుందంటే ఇప్పుడు కాశీ ప్రయాగ గయ మూడు ఎందుకంటే జనులు పితృదేవత ఉంటారు ముఖ్యంగా వైదిక సంప్రదాయంలో పితృదేవత ఎక్కువ ప్రాముఖ్యం ఉన్నది అన్ని కల్చర్స్లోనూ ఉండి వైదిక కల్చర్లో ఇంకోపసరం ఎక్కువ కాబట్టి ఈ మూడు కాశీ గయా ప్రయాగ అదే అది ఫార్మాట్ ప్యాకేజ్ ఇంకేమో అక్కల్లా ఈ మధ్యన ఈ బదరీలు ఇవన్నీ ఈ మధ్యన వచ్చాయి ఒకప్పుడు ఉండేవి కావు ఒకప్పుడు రుద్ర ప్రయాగలో పెద్ద పూలు ఉండేది మనుషుల్ని మింగేసి కాబట్టి ఎవరిలో అక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు ఆ నార్త్ ఇండియా వాళ్ళు వెళ్ళే మూడే కాశీ కాశీ ఒకటే ఉండేది ఇంకా వీడు దేవాంత గట్టివాడైతే ప్రయాగాలు గయా కలపడంనాయి ప్రతి ప్యాకేజ్ ఆ ప్యాకేజ్లో కాశీ వెళ్ళడం విశ్వేశ్వరుణ్ణి దర్శించడం అన్నపూర్ణను దర్శించడం కాశీ అన్నపూర్ణైనా అన్నపూర్ణమైనా తర్వాత ప్రయాగం వెళ్ళడం ప్రయాగ ఏమిటి విశేషం ఆ ప్రయాగంలో స్నానం సంగమంలో స్నానం చేయడం గయలో శ్రాద్ధం పెట్టడం మళ్ళీ వెనక్కు వచ్చేయటం మేజర్ ఇంటికి వచ్చిన తర్వాత కాలాష్టకము అని ఒక చిన్న పూజ చేసుకుని దానికి కాలాష్టకం అనే పేరు ఆ పూజలో పది మందికి భోజనం పెట్టడం పది మంది అంటే ఎవరో తెలిసినా బావులు భావమృదులు వాళ్ళు వాళ్లే పదివాళ్ళకేమి పెట్టడం పదివేలకు ఏమైనా మిగిలిపోయిన పురుషాలు ఎవరో పెడితే పెట్టా తప్ప వీడు పెట్టేది బంధువులకే వాళ్ళలో వాళ్లే గుడి అక్కడే ఎందుకంటే శాస్త్రంలో చెప్పారు పది మందికి భోజనం పెట్టబడి సరిగ్గా ఎక్కబెట్టి పది మంది బంధువులకు భోజన పెట్టాడు అయిపోయింది బొలవాళ్ళే భోజనం చేశారు అన్నీ కలిసి వచ్చాయి నవ్ రెడీ టు గో టు హ్యావ్ యా స్వర్గ స్వర్గం జేబులో వేసేస్ కూడా అయిపోయిందంటే ఆల్రెడీ స్వర్గ సెక్యూర్డ్ ఇంకా భగవద్గీత వై భగవద్గీత ఈ కథంతా ఎందుకు చెప్పానంటే మన దృష్టి ఈ మూడు లెవెల్స్ దాటి ఇంకో అడుగు పైకి పోవాలి మోక్ష మార్గాన్ని అవేక్షించాలి అది అవేక్షించగలిగితే ఆ మొదటి మాట వస్తుంది మీరు అది చూడలేకపోతే ఆ మొదటి వాక్యం అనవసరం మీకు అది అప్లై కాదు అవేక్షిత మోక్ష మార్గా ధర్మార్థ కామములకు అతీతంగా స్వర్గానికి వెళ్ళినా మళ్ళీ వెనక్కే రావాలి రాబాబు మళ్ళీ పుట్టాలి మళ్ళీ చావాలి ఈ పునరపి జననం పునరపి మనకొద్దు ఈ ధర్మ కామ అర్థకామాలంత బంధం అవి డబ్బు అది బంధిస్తుంది కామలను మరీ గట్టిగా బంధిస్తాయి ధర్మం కూడా బంధమే నాకు ఈ బంధం నుంచి విముక్తి కావాలి బాబోయని వాడు అవేక్షిత మోక్ష మార్గ ఆ మోక్ష మార్గం మోక్ష మార్గం అంటే ఏమిటి మోక్ష మార్గంలో ఎలిమెంట్స్ ఏమిటంటే ఇహలోకము మిథ్య కాబట్టి ధర్మ అర్థకామాల యొక్క పర్షూట్ అది మృగతృష్ణ ఎండమావులు వెంట పరిగెత్తడమే స్వర్గం మిథ్య అది కూడా ఎండమావియే కాబట్టి మాకు ఈ మూడు కూడా వద్దు మరేం కావాలి ఇంకా మోక్షము కావాలి మోక్షం అంటే సత్యం కావాలి మాకు ఈ మిథ్యలు వద్దు అర్థం ఇచ్చే కామం మిచ్చే ధర్మం మిత్యే ధర్మం అంటే పుణ్యము స్వర్గము అది ఆర్థంలో పడానా ధర్మశబ్దాన్ని ఆత్మధర్మం అని కాదు ఇవన్నీ మిథ్య మాకు మిథ్య వద్దు సత్యం కావాలి సత్యం తెలుసుకుంటే అవుతుంది ఆ సత్యమే నేను తన స్వరూపాన్ని సత్యంలో విలీనం చేసి శాశ్వతంగా ఆ సత్యస్వరూపుడే ఉండిపోతాను అదే మోక్షము ఇహ లోకంలో ఈ సంసారం అందమైపోతుంది మళ్ళీ దేహత్యాగం అయిన తర్వాత మళ్ళీ పుట్టడం ఈ సంసారం ఉండదు నాకు మోక్షం కావాలి అంటే ఇహ ఇహాముత్రార్థ ఫల భోగ విరాగము వాడు ఆ మోక్ష మార్గాన్ని దర్శిస్తాడు అవేక్షిత మోక్ష మార్గ అప్పుడు వాళ్ళు ధన్యులు ఈ మిగతా వాళ్ళు ధన్యులు కాదు వాళ్ళు అధన్యులే అర్థంలో పడి ఉంటాడు ఒకడు వాడు ధన్యుడు అవుతాడు కామంలో పడి ఉంటాడు ఇంకొకడు వాడు ధన్యుడు ఒకసలే కాడు ధర్మం ఉన్నవాడు ధన్యుడు కాదు వీళ్ళిద్దరు కానీ ఆ ధర్మం నుంచి మోక్షానికి వచ్చే ఛాన్స్ వాడుకుంటుంది ఈ అర్థకామాల వాళ్ళకి ఆజాంశం ఉండదు మొత్తానికి ధర్మంలో ఉన్నవాడు కూడా ధన్యుడు కాదు రిచువల్స్లో ఉన్నవాడు కూడా ధన్యుడు కాదు ఆ రిచువల్స్ని కర్తృత్వ భావన లేకుండా ఇంద్రాకా అనుకున్నట్టుగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అప్పటికి ధన్యత తప్ప లేకపోతే ధన్యత లేనే లేదు కాబట్టి అవేక్షిత మోక్ష మార్గము గల వాళ్ళే ధన్యులు అదిద్విజ అంటే ది టైస్ బాన్ వాడు మోక్షమే పురుషార్థము అని తెలుసుకుంటాడు గాయత్రి మంత్రం యొక్క అర్థం అదే అది దట్ ఈస్ ది ద్విజ టైస్ మోక్ష పురుషార్థాన్ని డిస్కవర్ చేసి ద్విజుడయ్యి ధన్యుడవుతాడు అప్పుడు వాడు ఏం చేస్తాడంటే మూడు ఏషణలను విడిచిపెడతాడు ఏషణ కామనా అర్థం కానీ కామనా అంటే నాకు కారు కావాలి నా గిల్లు కావాలి నాకు డబ్బు కావాలి ఇలా ఉంటాయి కామనను కానీ ఏషణలు చాలా టెక్నికల్గా ఉంటాయి త్రీ బేసిక్ ఆర్ ఫండమెంటల్ డిజైర్స్ అవి ఏషణలు కామనానికి డిజైర్ ఈ మూడు ఫండమెంటల్ డిజైర్స్ ఇవి అవేమిటి విత్తషణ ఏమండ డబ్బు కావాలి డబ్బు పోగేస్తాడు ఏమంటే డబ్బు అంటూ పోగేసేటంటే ఇప్పుడు అర్జెంటుగా ఈ డబ్బులో కొంత డబ్బు ఖర్చు పెట్టి సెక్యూర్ చేసుకోవాలి అవునా కొంత డబ్బు ఖర్చు పెట్టి పుణ్యం సంపాదించి స్వర్గానికి పోవాలి కదా ఓకే తర్వాత ఈ డబ్బు మనం ఖర్చు పెట్టిన డబ్బు మనం పోయినప్పుడు ఊళ్ళో వాళ్ళకందరికీ చేరవ కొంత పంచిపెట్టండి అంటే అలా ఉంటుందండి మన డబ్బు మన సంతానానికి చెందాలి అంటే ఏమైనట్టు ఇప్పుడు స్వర్గానికి పోవాలంటే యజ్ఞం చేయాలి నా డబ్బు నా సంతానానికే చెందాలంటే సంత సంతానాన్ని కనాలి ఇప్పుడు యజ్ఞం చేయాలన్నా సంతానాన్ని కనాలన్నా భార్య ఉండాలి యజ్ఞానికి భార్య సంతానానికి భార్య వీడి వీడేం కనలేడు వీడేం యజ్ఞ యజ్ఞం చేయలేడు అయజ్ఞో ఏషయో పత్నీక అపత్క అయజ్ఞ భార్య లేనివాడు యజ్ఞము లేనివాడు భార్య లేనివాడు సంతానము లేనివాడు కాబట్టి వీడు కొంతమంది ధారాషణ అంటారు ధారవేషణ మూడింటిలో ఎక్కలోకి రాదు ధారీషణ ఈజ్ ఇన్సిడెంటల్ ఈ రెండింటి కోసం దారా దారామే సార్ ఇప్పుడు అర్జెంటుగా దారామే సార్ ధార అంటే విడతిస్తే దారాహవుతుందో అది దారా అంటే ఎకవచలేదు నాకు భార్య ఉండాలి అని అనుకుంటాడు అప్పుడు వివాహం చేసుకుంటాడు సంతానాన్ని అది పుత్రీషణ విత్తషణ పుత్రీషణ ఎంత ఎంతకాలం ఉంటాడు ఈ సంతానాన్ని ఈ డబ్బుని మూట కట్టుకుని ఈ సంతానాన్ని అలా చూస్తూ వీడు ఇక్కడైనా పట్టుకు వెళ్ళాడేది ఏమైనా ఉంటుందా ఇక్కడ వీడు వెళ్ళాడడానికి వీడి ప్రయత్నం వీడికి వస్తాడు కానీ వెళ్ళాడడం కుదరదు వెళ్ళిపోవాలి ఎక్కడికి లోక ఈషణ స్వర్గానికి పోవాలి మూడు ఈ మూడు ఈషణలను కూడా విడిచిపెట్టేయాలి మోక్ష మార్గానికి మూడింటికి అసలు పొంతన కుదరదు కాబట్టి ఇహలోకంలో ధనం మీద వ్యామోహాన్ని వీధిపెట్టేయాలి నా సంతానం సంతానము నా కొడుకు వాడి దినం పెడతాడు అప్పుడు నేను వైతనం తడతాను స్వర్గానికి వెళ్తాను ఈ పిచ్చి గోలంతా విదిలిపెట్టేయాలి కాదండి వాళ్ళందరూ చేస్తున్నారు లోకంలో అందరూ చే ధర్మం వాడు అపేక్షిత మోక్ష మార్గా కాదుగా స్వర్గానికి పోవాలనుకున్నవాడు గో గోదానం చేసేడా లేదా కొడుకు ఆ గోళం వేరు ఆ మార్గం వేరు వాడికి మార్గం తెలియదు వీడు అపేక్షిత మోక్షమార్గుడు కనుక ఈ మూడు ఏషణాలను వీధిపెట్టారు నా కొడుకు నా తల కొడుకులు పెడతాడు నాకు దద్దినం పెడతాడు నా పేరు మీరు గోదానం చేస్తాడు నా పేరు నా వాడికి పుట్టిన సంతానానికి పెట్టుకుంటాడు ఏ ఇదంతా కూడా దుఃఖానికి హేతువు మీ దుఃఖాన్ని మీరే నిర్మాణం చేసుకుంటున్నారు అంతకంటే వేరే ఏమీ కాదు వాడు మన పేరేం పెట్టడం వాడేదో అర్థం అర్థం లేని ఒక అపభ్రంశపు పేరు ఏదో పెడతాడు మోడర్న్ ఇప్పుడు సాబిత ఒకటి ఉంది ప్యూర్ అండ్ అన్ అడల్టరేటెడ్ ఆర్ డెడ్ లాంగ్వేజెస్ What about living languages? Living languages are hybrids and heavily adulterated. What <laughs> is living language? In Hyderabad, there is a living language in Hyderabad. It is a living language. How many people are living in Hyderabad? Dead. Dead. That's a philosopher. How do we say Japan? Sorry, whatever. కాబట్టి వాడు ఏదో పెడతాడు పేరు మీరు నేను అనుకున్న సంస్కృతం పేరు పెట్టడం ఏదో సమ్ యూస్లెస్ పేరు ఏదో హైబ్రిడ్ పేరు పెడతాడు ఎనివే ది పాయింట్ ఈజ్ ఈ యషణలన్నీ పుత్రైషణ ఇప్పుడు నేను చెప్పినవన్నీ మూడు ఏషణలు విత్తషణ పుత్రేషణ లోకేషణ మూడు కూడా విడిచిపెట్టాడు శక్వ శంకర్లు ఒక్క మాటలో చెప్పారు ఆయన హీ స్కూటింగ్ ఫ్రమ్ బృహదారం చెప్పండి చిత్రేషణాయాశ్చ పుత్రేషణాయాశ్చ లోకేషణాయాశ్చ వ్యుత్ ఈ వ్యుత్యాకి వ్యాఖ్యానం మీరు చూస్తే తెలుసుకుంటే బృధానంగా అండి పుస్తకాలు ఉన్నాయి కదా యుత్థాయ అంటే ఏమిటో తెలుసుండి వి ఉత్ థాయ వి అంటే ముందు యు పుట్ యువర్ బ్యాక్ టు దాట్ ఫస్ట్ యు టర్న్ యువర్ బ్యాక్ అపానిట్ యూ జస్ట్ రిజెక్ట్ దెమ్ ఔట్ అండ్ దెన్ రైజ బా వాటిని త్రోషిపుచ్చి వాటికి అతీతముగా పోవుట అది వ్యుత్ అంటే మరి విత్తము భార్య కొడుకు లేకపోతే భోజనం ఎవరు పెడుతుంది మీరు భోజనానికి ఈ మూడు అవసరం అండి విత్తము డబ్బు ఉండాలి పెళ్ళాడాలి సంతానం ఉండాలి సంతానం ఎందుకంటే పెద్ద వయసులో కోళ్ళు పెడుతుంది పెద్ద వయసులో ఎవరు పెడతాను అర్థాను భార్య భార్యకి విడికి కూడా పెద్ద వయసులో కోడలు పెట్టాలి కోడలు పెట్టాలంటే కొడుకు అలా పూర్వం వాళ్ళు అలా ఉండే పాపం దాంతో వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు ఓ కాలంలో వాళ్ళకి సాగింది ఇంకో కాలంలో సాగదు ఆ సోషల్ మూమెంట్ మనం చూడొచ్చు బట్ దీ నాట్ ది పాయింట్ హీయర్ సోషల్ మూవ్మెంట్ ఏదో ఉంటుంది వాల్యూస్ మారినప్పుడు ఏవో పరిస్థితులు మారుతాయి అలవాట్లు మారతాయి సంప్రదాయాలు మారుతాయి అవన్నీ మారడం కోసమే ఉన్నాయి మారుతూ ఉంటాయి బట్ హియర్ ది పాయింట్ ఈజ్ భోజనానికి మూడు అక్కర్లా మరి భోజనం ఎక్కడి నుంచి వస్తుందండి భైక్ష్యామృతే నా పరికల్పిత దేహయాత్ర ముందు అసలు అనే మాట మానేసి దేహయాత్ర అనే అని సబ్స్టిట్యూబ్ చేసుకోవాలి ఏదో తాజాగా వండుకున్న కూరలతోటి పప్పు పులుసు దప్పలవేసుకుని మేము భోజనం చేసాము ఇలా మొదలు పెట్టకూడదు దేహయాత్రే కావాలి భోజనం అక్కర్లేదు ఇంకా ఎందుకంటే భోగింపబడేది భోజనం ఇంకా భోగానికి అవుట్ మరి ఇంకేం కావాలి దేహయాత్ర కావాలి ఆ అమ్మాయ అక్కడ ఇంకొంత తగ్గిందిగా ఇంకా దేహయాత్ర కావాలంటే దట్ ఈజ్ ఈజీ నువ్వు ఒక బౌల్ తీసుకో యు గో ఫర్ బెగింగ్ ఈ భిక్ష నుంచే బెగ్ అనే మాట వచ్చింది భిక్ష్యామృ అదే అమృతం అని అనుకోవాలి ఇప్పుడు తెలుగులో కూడా సాబితంది ఒడ్డుకున్న అమ్మకి ఒక్క కూర అయితే దండుకున్న అమ్మకి ఎవరు చాలా కూరలు ఉన్నాయా లేదా సాబితూ ఒకటి కాబట్టి భిక్ష చేసుకోవడమే భిక్ష చేసుకుంటే దీనికోసం కూడా చేయొచ్చు గృహస్థులు కూడా ఏం చేయాలంటే ఇంక భోజనానికి సంబంధించినటువంటి పిచ్చి వదిలిపెట్టేసి భోజనం వాళ్ళు పెడితే తింటాం వాళ్ళు ఏది పెడితే అది తింటాం దేహయాత్రే కదా దేవుడు దేహం ఇచ్చిన దేవుడే భోజనం కూడా వాడే ఏర్పాటు చేస్తాడు ఆ పై వాడే ఏర్పాటు చేస్తాడు విన్ ఇట్ వర్క్ లైక్ దాట్ ఎస్ ఇట్ వర్క్స్ లైక్ దాట్ అదిగా ఎంత బాధ్యత రోజు ముందు ప్రారంభము తర్వాత దేహం వచ్చింది భోజనం గురించి పెరిగింది కదా నీవు శ్రీరాముడిని రామనామాన్ని జపించుకోవాలని చెప్పాడు వెరీ ట్రూ రాముడు పెడతాడా భోజన పెడతాడు నీకేమైనా డౌట్ అది ఇప్పుడు పెడుతున్నది రాముడే కనుక అంతటి ఆత్మవిశ్వాసంతో అంతటి వైరాగ్యం వైరాగ్యము కమి తక్కువైతే సమస్యలు వైరాగ్యం నిండా ఉంటే సమస్య లేదు కావాల్సింది దేహయాత్ర తప్ప మనకేం భోగాలక్కర్లేదు భోజనాలు అక్కర్లేదు దేహయాత్రే కాబట్టి మనం భిక్ష చేసుకుని భోజనం చేయచ్చు గృహస్థులు కూడా వాళ్ళు ఏది వండి పెడితే అది తినేయడం వాళ్ళు పెట్టింది భిక్షే అండ్ తర్వాత అందరూ కలిసి అలా భోజనం కూడా చేయక్కర్లేదు నాకు పెట్టిదేదో ఆ కన్సర్లో ఒడ్డించేసి ఆ కన్సం నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసేసుకుని ఓ విధిలో మూలు కూర్చొని తినేసి చేతులు కనిపేసుకుంటాయి అందరూ కలిసి భోజనం చేయడం అని మళ్ళీ అది ఒక అటాచ్మెంటు కొడుకు కోళ్ళు మనవుడు కలిసి భోజనం చేయడం లైక్ దాట్ వదిలిపెట్టుకున్న శాస్త్రం చెప్తుంటే వై లైక్ దట్ అలా అనవసరం మీరు ఏం చేస్తారంటే మీరు అందరూ భోజనాలు ముందు మీ భోజనాలు మీరు చేసేయండి చేసేసి అవనా గిన్నెలో మిగిలితే ఓ కంచలో అన్నం పప్పు కూర ముందో మీ దయ అలాగా వేసేసి ఆ కంచేతికి ఇచ్చేస్తే నేనే తినేసి ఓ మూల కూర్చుని తినేసి కడిగేసి అక్కడ పెట్టేస్తాను కడిగి నేనే కడిగేసి పెట్టేస్తాను పోయి నాగదు కూర్చుని నేను భగవద్గీత ఏదో చదువుకుంటూ కూర్చుంటాను మీరు అంటారు మీరు పడండి ఆ వాళ్ళకి మనకు అసలు సంబంధం లేదు దీనికోసం సన్యాసం పుచ్చుకోలేదు నేను అనేది అది సన్యాసిగా జీవించడానికి సన్యాసం పుచ్చుకోలేదు సన్యాసం పుచ్చుకున్న వాళ్ళందరూ ఘోరే వాళ్ళు సన్యాసిగా జీవించడానికి బాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి దట్ ఈజ్ నాట్ నెసరీ సన్యాసిగా జీవించడానికి ఆ హృదయంలో పరివర్తన ఉండాలి వాళ్ళ మీద వాళ్ళ మీద ఏదో కోపం సాధిస్తున్నట్టుగా చేయకూడదు ఇప్పుడు నేను చెప్పిన పని వాళ్ళ మీద ప్రేమతో చేయాలి వాళ్ళ మీద ఏదో కక్ష సాధిస్తున్నట్టుగా ఇలా చేస్తారు కొంతమంది చాలా తప్పది అది మళ్ళీ సంసారమే అవుతుంది ప్రేమతో అమ్మాయితో చెప్పడం యంగ్ లేడీ నువ్వు నాకు కొంత ఎలా పెట్టేసి నేను తినేస్తాను అన్నదాతో సుఖీప అని ఆశీర్వదిస్తే కాదండి మావయ్య గారు మీ అన్నమే మీకు పెడుతున్నాం కాదు మా దేవుడు పెడు మీకు ఇచ్చేట భాగ్యం నేను తీసుకుంటున్నాను చాలా సంతోషం అంటే అమ్మాయి అబో ఈయన సదా మహాత్ముడైన ఆవిడలో కూడా పరివర్తన వస్తుంది కాకపోతే అది ఆవిడ సమస్య మన సమస్య కాదు కాబట్టి గృహంలో ఉంటూ కూడా భిక్ష కావండి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే హృదయంలో దేవుణ్ణి దర్శించాలి మీరు ఊరికే ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు తీయక్కట్లేదండి మీరేమో కాశీలు రామేశ్వరాలు బదలీలు పరుగులు అక్కర్లేదు హృది మీరు హృదయంలో దర్శించలేకపోతే అక్కడికి వెళ్ళి కూడా ఉపయోగం లేదు రహస్య ఏకాంతంలో ఉండడం అభ్యాసం చేయాలి ఆత్మనిష్ఠులై ఉండడం అభ్యాసం తన తన స్వరూపాన్ని తాను దర్శిస్తో అలాగా ఆ స్వరూపము అది జ్యోతి అదే వెలుగు జ్ఞానము సర్వమును ప్రకాశం జ్యోతదే దానికే అది అది ఎటువంటి జ్యోతి తెలుసిన ఏమంటే జ్యోతి అంటే సూర్యుడిని చెప్పాలి పొగలు పూర్ణిమ నాడు రాత్రి జ్యోతి అంటే చంద్రుడే జ్యోతి అగ్ని జ్యోతి ఇదిగో అగ్ని ఇది అగ్నేగా ఇది జ్యోతి ఇది గొప్ప జ్యోతులు కానీ వీటి తలదన్నే జ్యోతి ఇంకొకటి ఉంది లోపలు తెలివి పరాత్ పరతరం అది జ్యోతి అది ఆత్మ జ్యోతి మరి అది ఆత్మ సరే మరి పరమాత్మ నీ తస్తుంది మళ్ళీ ఇంత వేదాంతమైన మళ్ళీ నీకు పరమాత్మ వేరే ఉందనుకుంటున్నావా ఆత్మయే పరమాత్మ మరి జానికే పరమాత్మని పేరు అలా పెట్టుకోవచ్చు శుద్ధమైన నెయ్యి అమ్మబడును అన్నట్టు శుద్ధమైన నెయ్యి అమ్మబడును అంటే నెయ్యి అమ్ముతాడా లేకపోతే మరోటి ఏదైనా అమ్ముతాడా నెయ్యే అమ్ముతాడా పరమాత్మ అంటే ఆత్మ కాదు మరోటి ఉంటే చాలా తప్పు దానికే పరమాత్మ అని పేరు అటువంటి ఆ పరమాత్మను ఎవడైతే హృదయంలో దర్శిస్తూ ఏకాంతంలో అలా నిండుదనంతో పూర్ణత్వంతో ఏ లేకుండా ఏ ద్వేషాలు లేకుండా ఎవళ్ళ మీద మై మై అకౌంట్స్ ఆర్ సెటిల్డ్ విత్ ది వరల్డ్ మై అకౌంట్స్ ఆర్ సెటిల్డ్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ మై అకౌంట్స్ ఆర్ సెటిల్డ్ విత్ గాడ్ ఎందుకంటే ఐ డోంట్ సీక్ ఎనీథింగ్ ఈవెన్ ఫ్రమ్ గాడ్ ఆల్ అకౌంట్స్ ఆర్ సీకెడ్ నో సీకింగ్ from ఎనీవే నాట్ ఫ్రమ్ ది వర్ల్డ్ not from గాడ్ నాట్ ఫ్రమ్ ఎనీథింగ్ యు ఆర్ఏ జీవన్ముక్త ఆ విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ధన్యులు ఒకసారి అన్నా ఆ శ్లోకం చాలా గొప్ప శ్లోకం త్యక్వైణాత్రయమపేక్షిత మోక్ష మార్గా భైక్ష్యామ పరికల్పితేహయాత్ర జ్యోతిష్పరాత్ పరతరం పరమాత్మస్యా విజారహసివంతి